మల అంటే ఆకాశము ఎరగా ఉండదు నల్లగా ఉన్నది అంటే అది రంగులు అని వేస్తారు ఏమంటే అలాగే అజ్ఞానులు అంటే ఏమిటి ఆకాశము కాలము అనే ఒక ధర్మాన్ని మాలము అంటే నలుపు ఎరుపు ఇచ్చాది రంగులు అనే ధర్మమును అజ్ఞానుల చేత ఆరోపిస్తారు ఇప్పుడు ఆ ఆకాశానికి ఈ ధర్మమును యథార్థంగా వస్తాయా రావు ఆకాశానికి తల ఉంటుందా ఉండదు రంగులు అన్నీ ఉంటాయా ఉండదు మేము రకూడదు అండి వీళ్ళు ఆరోపిస్తున్నారు కదంటే వాళ్ళు ఎలా ఆరోపిస్తున్నారు అజ్ఞానం చేత ఆరోపిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన అజ్ఞానం చేత నేనే ఇది చేశాను అన్నాడు ఆయన ఆత్మ కర్త అవుతుందా నేను భోగిస్తున్నాను అంటాడు ఆయన ఆత్మభోక్త అవుతుందా ఎందుకని ఆయన అంటున్నాడుగా నేను చేశాను నేను భోగిస్తున్నాను ఆయన అంటున్నాడుగా అంటున్నాడు నిజమే కానీ అజ్ఞానం చేత అంటున్నాడు అజ్ఞానం చేత అలా ఆరోపించాను అంటే ఆత్మస్వరూపానికి యథార్థంగా ఇవి ఉండవు అందుచేతనే ఒక నేరగాడి ఆత్మ ఒక పుణ్యశీలి యొక్క ఆత్మ ఉండూ కూడా ఒక్కటి ఇప్పుడు నేరగాడు వచ్చి మాకు ఆత్మని గురించి చెప్పండి అంటే ఏం చెప్తాము తత్వమసి అని చెప్తాము ఓ పుణ్యాత్ముడు వచ్చి అత్మ గురించి చెప్పంటే ఏం చెప్తాము తత్వమసి అని చెప్తాను అదేంటి పుణ్యాత్ముడు ఆత్మ నెరగాడు ఆత్మ తేడా ఏమి ఉండదు మీరు చేసిన పుణ్యం అది ఆత్మకు వర్తించు వాడు చేసిన పాపం అది ఆత్మకు వర్తించు అదే సతీ ఇది ఇట్లు ఉండగా ఏవంచస్తుంది అంటే ఇది ఇట్లు ఉండగా అంటే అర్థమైతే అంటే అజ్ఞాని అజ్ఞానం చేత ఆత్మయందు కర్తృత్వ భోక్తృత్వ లక్షణమైన సంసారాన్ని ఆరోపించిన ఆత్మయందు యథార్థంగా అటువంటి సంసారము లేదు అనే నిర్ణయము ఇట్లు ఉండగా ఓకే మీరు జాగ్రత్తగా కూడా అలా క్రిస్టల్ క్లియర్గా ఫలో వగలగా ఇదేటప్పుడు సర్వక్షేత్రు అప్ప సత భగవత క్షేత్రజ్ఞర సంసారిత్వంధమాత్రమీ నశంక్యం ఇప్పుడు భగవంతుడు ఎక్కడున్నాడు క్షేత్రములన్నింటి అన్న మనిషి క్షేత్రం పశువు క్షేత్రం పక్షి క్షేత్రం క్షేత్రం అంటే దేహము మనస్సులు దేహంజీ మనస్సులు అన్ని క్షేత్రములూ భగవంతుడు ఉన్నాడు ఎలా ఉన్నాడు క్షేత్రజ్ఞుడై ఉన్నాడు క్షేత్రము తెలుస్తూ ఉన్నాడు అయితే మరి ఆయా క్షేత్రములూ అనేక దోషాలు ఉంటాయి పక్షి ఎగరగలడు నడ మీద ఉండలేదు మనిషి నడవగలడు గాల్లో ఎగరలేడు పశువు నాలుగు కాళ్ళ మీద నడుస్తుంది గడ్డి తింటుండే ఏవో ఉంటాయి సుఖ దుఃఖాలు అన్ని క్షేత్రధర్మాలు అనేక ఉంటాయి పక్షుకుండే క్షేత్రధర్మాలన్నీ అక్కడ క్షేత్రజ్ఞుడికి సంక్రమిస్తాయా సంక్రమించవు పశువుకుండే క్షేత్రధర్మాలు పశువులందరి క్షేత్రజ్ఞుడికి సంక్రమిస్తాయా సంక్రమించవు మనిషిలో ఉండే క్షేత్రజ్ఞుడికి మనిషిలో ఉండే సుఖ దుఃఖాలు మొదలైన క్షేత్రధర్మాలు సంక్రమిస్తాయా సంక్రమించవు అంటే ఒకే ఒకవాడు సర్వక్షేత్రములవు అలాగే కదా చెప్తా క్షేత్రజ్ఞించాతి మహాబుద్ధి సర్వక్షేత్రు కాస్త ఒకే భగవానుడు సకల క్షేత్రముల ఆయా క్షేత్రజ్ఞుడుగా ఉంటూ ఉన్నప్పటికీ అన్ని క్షేత్రములలో విభిన్న భిన్నంగా ఉండే క్షేత్రధర్మములైన సుఖ దుఃఖాన్ని సంసార ప్రక్షణములు సంసార ధర్మములు ఆ క్షేత్రజ్ఞుడైన భగవంతునకు సుఫరాలు సంక్రమించవు సంక్రమిస్తాయనే ఆశంక మీకు ఉండన కథ ఇంకో దృష్టాంతం చెప్తాను ఒక కుండలో సగం గంగాజలం పోసారు సగం ఎందుకంటే స్పేస్ కూడా ఉండడం కోసం సగం ఇంకో కుండలో సగము దారు దారు అంటే కంట్రీ లెక్కలు కోసారు ఇప్పుడు కొండ కొండ కొండ కొండ ఏ గంగా జలం ఉన్న కుండ కుండ బి కంట్రీ లెక్కలు ఉన్న కొండ ఇప్పుడు నేను ప్రశ్నలు అడుగుతాను మీరు తగ్గక్క కరెక్ట్ ధమాధానం అని చెప్పాలి మీరు రాంగ్ సమాధానం చెప్తే దృష్టాంతం చెప్తారు కుండ ఏ పవిత్రము ఎస్ఆర్నో ఎస్ అని చెప్పాలండి కుండ కుండ పవిత్రము కుండ బి కుండ బి అపవిత్రము ఎస్ అర్నో ఎస్ అపవిత్రం దాంట్లో కంట్రీ లెక్కర్ ఉందండి కుండ అపవిత్రము ఓకే కుండ ఏలో వాయు అక్కడ పైన వాయువు కొండ ఏలో ఉండే వాయువు పవిత్రము అవునా కదా ఎస్ కొండ బీలో వాయువు అపవిత్రము అవునా కదా ఎస్ కొండ ఏలో ఆకాశము పవిత్రము అవునా కదా నో కొండ బీలో ఆకాశము అపవిత్రము అవునా కదా నో నీ చెడగొట్టేసినా లేదా నృతా మళ్ళీ చెప్తారు కుండలో పెట్టిన ద్రవ్యము యొక్క ధర్మములు కుండకు వస్తాయి ఆ ద్రవ్యంపై ఉండే వాయువుకి ఆ ద్రవ్యము యొక్క ధర్మాలు వస్తాయి కానీ ఆకాశానికి ఇప్పుడు చెప్పండి కుండ ఏ గంగాజలను ఉంది సగం అందుకని వాయువు కవర్ చేయడం కోసం వాయువు ఆకాశం ఎక్కడి నుంచి వస్తాయి కొండ బిలో సగం కంట్రీ విస్తారు ఇప్పుడు చెప్పండి కుండ ఏ పవిత్రము కొండ బి అపవిత్రము అవును కదా కొండ ఏలో ఉండే వాయువు పవిత్రము బి కుండలో ఉండే వాయువు అపవిత్రము అవును కదా కొండ ఏలో ఉండే ఆకాశము పవిత్రము కొండ ఉండే బిలో ఉండే ఆకాశము అపవిత్రము కాదు మీరు చాలా బుద్ధిమంతులు అవునండి ఈ క్షేత్రంలో ఉన్న ఆత్ ఈ క్షేత్రంలో ఈ దేహంలో ధర్మాలు చావు పుట్టుకలు అనే ధర్మాలు ఉన్నాయి ఈ మనస్సులో శుభ దుఃఖాలు ఉన్నాయి కానీ ఈ క్షేత్రజ్ఞునికి ఈ సాగు పుట్టుకులు లేవు అశుభ దుఃఖాలు లేవు ఇంకో క్షేత్రానికి రండి అక్కడ సాగు ఉన్నాయి ఆత్మకు లేవు ఇంకో రకంగా చెప్తారు కృష్ణాలు ఓ పుణ్యాత్ములు పుణ్యాత్ముని యొక్క దేహము పవిత్రము పాప యొక్క దేహము అపవిత్ర కరెక్ట్ పుణ్యాత్ముని మనస్సు పవిత్రము పాప యొక్క మనస్సు అపవిత్రము ఎస్ పుణ్యాత్మునిలో ఉండే క్షేత్రజ్ఞరూపుడైన భగవంతుడు పవిత్రుడు పాపాత్ముడిలో పాప పాప భగవంతుడు అపవిత్రుడు కాదు అలా ఉండాలి ఠమంటే ఎలా ఉండాలి మీరు కూడా అలా పాటిస్తున్న కాబట్టి అటువంటి శంక సంసారిత్వ గంధ గంధం అంటే లేశం సంసారిత్వం అనే ఆ క్షేత్రజ్ఞ పరమాత్మ ఎందుకు అలా ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఈశ్వరుని కంటే ధీయుడు ఎందుకంటే ఈశ్వరుడు అసంసారి క్షత్రజ్ఞుడు సంసారి అంటే క్షత్రజ్ఞ ఈశ్వరికి భేదం క్షేత్రజ్ఞుడియందు సంసారము లేదు అని అన్నట్లయితే ఇప్పుడు క్షేత్రజ్ఞ ఈశ్వర అభేదము స్పష్టంగా మనకి ని క్వచిదతిలోకే అవిద్యాధ్యస్కేన ధర్మే కిదుపకారపకారో వా వేదాంతంలో శంకరుల భాష్యం అంటే ఎవరు అనుకుంటున్నారు నిజ పురాణం అవస్తున్నారా ఇట్ ఈస్ నాట్ ఏ థియాలజికల్ టెక్స్ట్ భాష్యం శంకరుల భాష్యం అంటే అది చూసాయి మీరు మత గ్రంథం చదువుతున్నట్టుందా సైన్స్ చదువుతున్నట్టుందా పాఠం ఎలా ఉంది వాటి చెంది ఎక్కడ కూడా థియాలజీ ఎక్కడ ఆయన ప్రవేశపెట్టారు అక్కడ ఇప్పుడు శివుడికి అభిషేకం ద్వారా పవిత్రమని ఎక్కడైనా భాష్యాల్లో శివుడికి మీరు అభిషేకం అనే మాట చెప్పారా ఆయన చెప్పలేదు ఎందుకంటే అలా చెప్పారనుకోండి అదితో శైవం అని కూర్చుంది దట్ ఈజ్ లెఫ్ట్ టుయాలజీ ఈజ్ లెఫ్ట్ టు అంటే తత్వాన్నేస్తారు ఈ వాక్యం ద్వారా ఇలాంటి వాక్యాలు భాష్యాల్లో ఈ లాస్ట్ అంటే ఆత్మ ఆత్మజ్ఞానానికి సంబంధించిన సిద్ధాంతముని ఆయన ఏమంటున్నారంటే ఈ లోకంలో మీరు అజ్ఞానం చేత ఏదైనా ఒక అధ్యారోపణ చేసినట్లయితే ఆ అధ్యారోపం వల్ల ఆ దానికి ఉపకారము లేదు అపకారము లేదు రాదు చూసి బావ విషం వస్తుందా రాడు మాల అనుకున్నారు మాల సంత మాల అనుకున్నారు అతరాడికి సంపట్గా గంధం వస్తుందా మీరు అజ్ఞానం చేత దాని మీద అధ్యారోపణ చేస్తే దానివల్ల ఉపకారం ఉండదు ఉపకారం మీద ఆత్మ ఆత్మ కర్త అనుకున్నాడు ఆత్మకర్త అనుకుని పుణ్యం చేశాడు ఆత్మజకారం వస్తుందా దానివల్ల ఆత్మకర్త అనుకున్నంటే నేనే చేస్తున్నాను అనుకుని పాపం చేశాడు ఆత్మజన దోషం వస్తుందా నా కర్మ నా వర్ధతే నో కనీయా కాబట్టి పుణ్యకర్మ వల్ల ఆత్మకి మెరుగు కాదు పాపకర్మ వల్ల ఆత్మకు నొసుగు రాదు ఎందుకంటే పుణ్యమైనా పాప అయినా కర్మ ఏదైనా కూడా క్షేత్రధర్మమే కానీ క్షేత్రజ్ఞర్మము కాదు కాదండి మాకు అలా అనిపిస్తుంది అంటే నీకు అజ్ఞానం చేస్తూ చాలా అనిపిస్తాయి నాకు అనిపించింది కాబట్టి ఆత్మ నీకు అర్థం అని చెప్తున్నా రాబట్టి క్షత్రజ్ఞ ఆత్మ అసంసారివే కనుక క్షేత్రజ్ఞుడే నేను అని చెప్పుట క్షేత్రజ్ఞాతి మాం బుద్ధి అని చెప్పుట ఎంతయూ సముచితముగా ఉన్నది ఎత్తుక్తం నమోదృష్టాంత అసత్ అయితే మీరు మేము ఒక అబ్జెక్షన్ ఒకటి రైస్ చేశాం మేము మేము అభ్యంతరం చెప్పాం దానికి ఇంకా సమాధానం చెప్పలేదు మా అభ్యంతరం ఏంటి మనిషి దృష్టాంతం ఆత్మ అనాత్మల యొక్క అధ్యారోపానికి పరస్పర ధర్మాధ్యారూపములకు కొయ్యా మనిషి దృష్టాంతం చెప్పారు ఈ దృష్టాంతం తప్పు సరిగ్గా లేదని అబ్జెక్ట్ చేసాం ఎందుకని కొయ్యా మనిషి రెండు జ్ఞేయములేదు ఆత్మా అనాత్మలో ఒకటి అజ్ఞేయము ఇంకొకటి జ్ఞాత అవుతుంది దృష్టాంతం అలా ఉండకూడదు కదా కాబట్టి ఇప్పుడు ఇద్దరు గురించి చెప్తున్నప్పుడు దృష్టాంతం ఇంకో ఇద్దరు మనుషులు దృష్టాంతం వెళ్ళాలి కానీ ఓ మనిషి ఓ పశువు దృష్టాంతం సమంగా ఉండాలి దృష్టాంతం అని ఒక అబ్జెక్షన్ రైస్ చేశారు తప్పు కదా సత్యం కథం అధ్యక్ష అభ్యంతరం అనిపిస్తే తప్పెందుకైంది అని ప్రశ్న అవిద్యాధ్యాసమాత్రం దీవి దృష్టాంత దాష్టాంతికయో సాధర్ణం వివక్షతం ఎప్పుడు కూడా శాస్త్రీయమైన ఆలోచన సరళి మనం తెలుసుకుని దాన్ని చేపట్టాల్సింది థింకింగ్ మస్ట్ డిసిప్లిన్ ఎప్పుడైనా ప్రశ్నలు సమాధానాలు అనే సందర్భంలో కూడా సత్సంగంలో అలాంటి వస్తువులు ఉంటాయి ఆ సందర్భంలో కూడా డిసిప్లిన్డ్ థింకింగ్ బేస్ అయ్యి ప్రశ్న ఉంటుంది సమాధానం ఉంటుంది కాబట్టి క్రియర్ డిసిప్లిన్ కోజంట్ థింకింగ్ ఉండ ఆ టాపిక్ అది అందుకోసం గుర్తున్నా ఇప్పుడు దృష్టాంతము దారిష్టాంతికము ఆ పదాలని పట్టుకోండి దృష్టాంతము అంటే ఇలస్ట్రేషన్ దార్ష్టాంతికము అంటే ఇలస్ట్రేషే దేన్ని మీరు ఎలస్ట్రేట్ చేస్తున్నారో టాపిక్ జనరల్గా దార్ష్టాంతికము అంటే ప్రజెంట్ టాపిక్ అవుతుంది దాన్నే ఎలస్ట్రేట్ చేస్తారు దాన్ని వివరించడం కోసం ఇచ్చేటువంటి ఎగ్జాంపుల్స్ ఏ దృష్టాంతము దృష్టాంతము దార్శాంతికము దృష్టాంత దార్ష్టాంతికములకు ఆల్ ది వే ఈక్వల్ ఉండవు చాలా అంశాల్లో కూడా ఈక్కువల అవక్కర్లేదు ఏదో ఒక అంశం ఉంటుంది అది ఈక్వలైతే చాలు ఇప్పటికీ నా గుర్తు నేను యూనివర్సిటీలో ఉన్న రోజుల్లో జరిగింద సంస్కృతం అప్పటికే వాళ్ళకి చదువుకునే కాగి పాఠాలు అన్నీ పెద్దల దగ్గర అప్పట్లో అపోలో లెవెన్లోనో అపోలో నైన్లోనో మనిషి చంద్రమండలన్నీ దిగారు ఈ ఫోటోలన్నీ తీశాడు ఆ ఫోటోలు వచ్చేది ఆ ఫోటోలన్నీ పేపర్లో వేస్తారు దాంట్లో ఒకడు అన్నాడు ఇంకా ఈ పైన ముఖమును చంద్రునితో పోల్చకూడదు అన్నాడు అంటే త్రీరాలి ముఖమును చంద్రునితో పోల్చటానికి కాళ్యాల్లో కాళిదాసాది మహాకములందరూ ఫాలో అయ్యారు అర్థం తో చెప్పే టాపిక్ ఆమె ముఖము చంద్రుని పోని ఉన్నది అని పోల్చుతారు దుస్తుంతటి శకులను చూసి చంద్రుని పోలి ఉన్నది అభిముఖమంటారు అంటే ఇంతదాకా ఏదో చంద్రుడి గురించి తెలియక ఏదో పోల్చాను దీపం కోల్పోన్నాడు ఒక మాట చెప్పింది తప్పు ఎందుకంటే కాళిదాసాది మహాత్ములు ఆ నాయకురాలి ముఖమును చంద్రునితో పోల్చినప్పుడు వాళ్ళ అభిప్రాయాన్ని అర్థం చేసుకోవాలి అన్ని రెండు ఒకలాగా ఉంటాయని కాదు అభిప్రాయం ఏదో ఒకే అంశం ఉంటుంది దాన్ని దాన్ని పట్టుకుని పోలుస్తాను అంద ముఖము చంద్రుడి అప్పుడు ఆ పోలు వెళ్ళడము మాండవో అలాగే అంద ముఖము చంద్రుని పోలి ఉన్నది అంటే ఆమె ముఖము సిబ్బిరేకులో ఉందని అర్థం అండి సిబ్బిరేకు అని కొన్ని ఉంటుంది ఎప్పుడైనా విన్నారా అనమాట అది చంద్రుడిలాగా ఉంటుంది అంటే ఈమె ముఖము సిబ్బిరేకులో ఉందని అర్థం అదే పోలిక కాదు అది పోలి కాదు చంద్రుడి మీద కొండలోనే ఉన్నా అన్నీ గుట్టే ఆవిడ ముఖం అంతా అలా ఎత్తుపల్లాలుగా ఉంటుందన్న అది పోలిక మరి చంద్రుడిగా ఆ లక్షణాలు ఉన్నాయి కదా ఎన్ని లక్షణాలన్నా ఉండలేవని చంద్రుడికి కోరిక ఒకే ధర్మం మీద ఉంటుంది ఏమిటది చంద్రుణ్ణి చూడగానే పూర్ణ చంద్రుణ్ణి చూడగానే మీ మనస్సుకు ఆహ్లాదం కలిగిందా లేదా ఇక్కడ మీకు ప్రశ్న సమాధానం చెప్పిన ముందు ఆలోచించండి ఎవరికే ముఖం పూర్ణ చంద్రుణ్ణి చూసిన వెంటనే ఆహ్లాదము కలుగుదో వాడు డబ్బులను లెక్క పెట్టుకోవడానికి రాసుకోవడానికి ఇతరులపై కుట్రలు చేయడానికి మాత్రమే పరికి వస్తాడు అదే ఒక ఫిలాసఫర్ చెప్పాడు ఎవడో గుర్తులేదు నాకు ఒక ఫిలాసఫర్ చెప్పాడు నిజంగా ఎవడో గుర్తులేదు నాకు ఇప్పుడు చెప్పండి పూర్ణిమ చంద్రుని చూస్తే మీ మనసుగా ఆహ్లాదం కలిగిందా లేదా అందరూ ఎస్ చెప్తారు కదా కాబట్టి ఇప్పుడు చంద్రుడేమి ధర్మం ఏమిటి ఆహ్లాదకరత్వము చూడగానే మనస్సుకి ఆహ్లాదము కలిగి దుష్యంతుడికి శకుంతలను చూడగానే ఆహ్లాదం కలిగింది ఇప్పుడు కోరిక సరిపడిందా లేదా అందుకని ఆవిడ ముఖం ఇలా గుండ్రంగా ఆవిడ కోలముఖం ఉన్నందుకు అడపడేమితాం లేదు కాబట్టి గుండ్రంగా ఉండడం పోలిక కాదు ఎత్తుపల్లాలు ఉండడం పోలిక కాదు ఒకే అంశంలో పోలిక అదేంటి ఆహ్లాదకరం కాబట్టి నేను ఆ వేళ చెప్పాను ఈ రిపోర్ట్ తప్పు ఈ పైన ప్రీరాలి ముఖమును చంద్రులతో పోల్చకూడదు అని రాసిన వారికి వారికి కావ్య కావ్య సమయం అంటే కవులు వాడేటువంటి ప్రయోగ పద్ధతి వారికి ఎదుకలేదు వాడు తప్పది ఇప్పుడే కాదు శాశ్వత కాలము ప్రీరాలి ముఖమును చంద్రునితో పోల్చవచ్చును పోలుస్తారు కూడా శంకరులు అదే అంటున్నారు చూడండి కొయ్యా మనిషి దృష్టాంతం ఆ దృష్టాంతంలో ఒక్క పాయింట్ తీసుకో ఏమిటా పాయింట్ కొయ్యా మనిషికి తిండే తేడా తెలియక కొయ్య ధర్మములను మనిషికి మనిషి ధర్మములను కొయ్యకు ఆరోపించుట అంతే తేడా అంతే పాయింట్ సాధర్యము సమాన ధర్మం ఒక్కటే ఉంటుంది తేడా తెలియకపోవుట వలన ఇతరేతర ధర్మ అధ్యాస అపమాత్మంగా ఇతర ఇతర అంటే దీని ధర్మాలు దాని మీద దాని ధర్మాలు దీని మీద ఆరోపించుత ఇప్పుడు సంస్కృత భాషలో చెప్పాలంటే వివేకము లేనందువలన ఇతరేతర ధర్మ అధ్యాస అది సమాన ధర్మం ఆ ధర్మం కొయ్యా మనిషి దగ్గర ఉంది కదా వివేకము లేక ఇతరేతర ధర్మాధ్యాస కొయ్యా మనిషి దగ్గర ఉంది కదా ఎలా అయితే కొయ్యా మనిషి దగ్గర వివేకము లేక ఇతరేతర ధర్మాధ్యాస ఉన్నదో అదేవిధముగా ఆత్మా అనాత్మల దగ్గర కూడా వివేకము లేకపోవటం వలన ఇతరేతర ధర్మాధ్యాస కాలదు అంటే అంతే దృష్టాంతం అంతేగాని వాళ్ళు రెండు జ్ఞాన జ్ఞేయములు ఇక్కడ ఒకటి జ్ఞాతటి జ్ఞేయము అది సమానంగా ఉండక్కర్లా అది సమానంగా ఉండక్కర్లా అక్కడ ఇంకా ఏమో ఉంటాయి అవన్నీ ఇక్కడ ఉండక్కర్లా కేవలం ఇంతే త్రియురాళి ముఖము ఆహ్లాదకరము చంద్రుడు ఆహ్లాదమును కలిగించను అంటే ఆ ఒక్క మొక్క తప్ప ఇంకా ఏది కోలుకుంటు అయినా కూడా త్రియురాలి ముఖము చంద్రుని గలే కొనిషి కొయ్య దగ్గర ఇతరేతర వివే వివేకము లేక ఇతరేతర ధర్మాధ్యాస క్షేత్రజ్ఞుడు దేహము దేహాంధ్రయ మనస్సుల దగ్గర క్షేత్రము అక్కడ కూడా వివేకము లేనందువలన ఇతరేతర ధర్మాధ్యాస అనేది ఇక్కడ ఉన్నది కాబట్టి ఈ సందర్భానికి అది చక్కటి దృష్టాంతము దీనికి అది కాదు అనే మాట తదు అంటే అది ఆ సమాన ధర్మము రెండులో సమానంగా ఉంది తప్ప దాంట్లో తేడా లేదు వ్యభిచరతే వ్యభిచారం ఒక చోట ఉంది ఇంకో చోట లేకపోవడం ఇప్పుడు వ్యభిచారము ఒక చోట ఉంది ఇంకో చోట లేకపోతే దాన్ని వ్యభిచారము అని అంటే గోడ తెల్లలేనిది కొండ నడలనేది ఏమండి ఇప్పుడు గోడలో ఉండే తెల్లధనము కుండ లేదు కాబట్టి ఆ తెల్లదనము వ్యభిచర్మించే మంది అంటే ఒకసోటి ఉంది రెండవ చోట ఆ పదం మీరు తెలుసుకోవాలి అందుకోసం నేను ఇస్తాను చెప్తాను ఇప్పుడు చూడండి కొయ్యా మనిషి దగ్గర ఇతరేతర అధ్యాస అనే ధర్మము ఉందా లేదా ఉంది ఆత్మ అనాత్మ అంటే క్షేత్రజ్ఞుడు క్షేత్రము అనే సందర్భంలో ఇతరేతర అధ్యాస ఉందా లేదా ఉంది ఇక్కడ ఉంది అక్కడ ఉంది కాబట్టి ఇతరేతర అధ్యాస అనేది రెండింటికి సమానమైన పాయింట్ అది మీ అభిచరించటలేదు ఒక చోట ఉండి ఇంకో చోట్ల లేకపోతే దృష్టాంతం తప్పు మనిషి కొయ్య దగ్గర అధ్యాసం ఉంది ఆత్మ అనాత్మ దగ్గర అధ్యాస లేకపోతే తప్పు కానీ ఇదిగా రెండు కాబట్టి దృష్టాంతము బాగానే ఉంది ఓకే ఫాలో అవుతున్నారా तो मूल को लेकर के जेकीला मोटो बल्कि हम इसको दी दैट द बिकम्स एक द प्लाट बिकम्स एक बिल्कुल बनारा माता प्लाट बिकम्स एक एनबर ऑलस देन वी आर टर्निंग दिस इवोल्यूशन यत् सुज्ञापदि य विचरति इति मनसे అనైకాంకుతత్వం దర్శితము జరా విధి కానీ మీరేమంటారంటే ఆ పూర్వపక్ష ఏమన్నా అంటే కొయ్యా మనిషి దగ్గర అధ్యాసం ఉందండి అంత సందేహం లేదు కానీ క్షేత్రజ్ఞులు దేహ క్షేత్రము దగ్గర అధ్యాసం లేదు వాస్తవంలో సుఖముఖాది క్షేత్రధర్మములు క్షేత్రజ్ఞునికి వచ్చేస్తాయి అని అన్నాడు ఇప్పుడు సుఖదుాది క్షేత్రధర్మములు క్షేత్రజ్ఞునికి వచ్చేస్తే అధ్యాసం వ్యభిచరించినట్టయింది కదా ఎందుకంటే అధ్యాస మనిషి కొయ్య దగ్గర ఉండి సుఖదు ధర్మముల విషయంలో క్షేత్రజ్ఞుడు క్షేత్రము దగ్గర లేదు యథార్థమే అన్నట్లయితే వ్యభిచారం వచ్చింది కదా కాబట్టి పురోవృక్ష ఏమన్నాడంటే అధ్యాసకి దృష్టాంతంలో ఉంది కానీ దాష్టాంతికంలో లేదు ఆ రకంగా అధ్యాసం వ్యభిచరించింది అని అన్నాడు అది తక్కువని మనం ప్రూవ్ చేశాం ఎలాగా ఏ విధముగా అయితే సాగు పుట్టుక క్షేత్రధర్మములే కానీ ఆత్మధర్మములు కావు అదేవిధముగా సుఖ దుఃఖములు కూడా క్షేత్రధర్మములే కానీ ఆత్మధర్మములు కాదు అజ్ఞానము చేత మాత్రమే అధ్యారోపణి చేయబడుతూ ఉంటాయి అని మనం ప్రూవ్ చేశాం కాబట్టి అధ్యాసం వ్యభిచరిస్తోంది అనే మాట తప్పు అని తేలినది మంచి మళ్ళీ పూర్వపక్షం అవిద్యాత్వా క్షేత్రజ్ఞ సంసారత్వం ఇది చేరపక్షం అలా ఉంది చూడండి మీకు సంగతి రా క్షేత్రజ్ఞునికి ఈశ్వరికి అభేదం అనే అద్వైతం అండి ఆ ద్వైతం మీద అబ్జెక్షన్స్ రేస్ చేసి సమాధానం ఇస్తున్నారు భాష్యకా ద్వైతులు ఎవరు కూడా ఇంత బలమైన అబ్జెక్షన్స్ని రేజిస్ చేయలేదు కూడా ద్వైతులు కూడా ఎంత బలంగా అబ్జెక్షన్ రెసిస్ట్ చేసే దాన్ని మీద వేలు వేసుకునేంత బలమైన అబ్జెక్షన్స్ రేస్ ఈ అబ్జెక్షన్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను గమనించండి కోరుకుంటున్నారు చూడండి సుఖ దుఃఖాది మములు ఆత్మస్వరూపములు లేవు కానీ అజ్ఞానం చేత ఉన్నట్లు కనబడుతున్నారు అదే కదా మీరు చెప్తున్నారు ఇంకా మీరేమవుతున్నారు అజ్ఞానము చేత కనబడే శుభదు ధర్మములు ఆత్మ ఎందుకు అజ్ఞానము చేత లేకున్నా ఉన్నట్లు కనబడినా ఆ కనబడే సుభరుఖాది ధర్మముల చేత ఆత్మకు ఏ రకమైన దోషము సంక్రమించదు ఇంకదా మీరు చెప్తున్నారు మహాశయా ఒప్పుకున్నాం ఆత్మ ఎందు సుఖదుఖాది దోషములైతే లేవు సంక్రమించవు ఎందుకంటే అజ్ఞానం చేత అధ్యాస జత వచ్చినవి కనుక యథార్థంగా లేవు ఒప్పుకున్నావు కానీ ఈ అధ్యాసం ఎందుకు వచ్చింది లేని సుఖ దుఃఖాది ధర్మాలని ఉన్నవని ఆరోపించితే ఎందుకైంది అజ్ఞానం వల్ల కలిగిందని నువ్వేంటున్నావుగా కాబట్టి సుఖ దుఃఖాది ధర్మములు ఆత్మ ఎందు లేకపో లేకపోవచ్చు కానీ అజ్ఞానం ఉందిగా అజ్ఞానం ఉండబట్టే కదా సుఖదుఖాద ధర్మములు లేకుండా ఉన్నాయని బ్రహ్మపండములు సంభవిస్తూ ఉంది కాబట్టి నిజమే సుఖ దుఃఖాది ధర్మములు క్షేత్రధర్మము ఆత్మయుడు లేవు కానీ అజ్ఞానం అనేది ఆత్మయుడు ఉన్నది అజ్ఞానం ఉంది కనుక క్షేత్రజ్ఞుడు సంసారీ అవుతాడు కానీ ఈశ్వరుడు కాద కాబట్టి ఈశ్వరుడు వేరు క్షేత్రజ్ఞులు ఎలా ఉంటుంది ఇప్పుడు కోరుకుంటుంది అవిద్యావత్వాదు క్షేత్రజ్ఞస్యా అని తెలియసి చెప్పుకోవాలి క్షేత్రజ్ఞస్థ అవిద్యావత్వాలు క్షేత్రజ్ఞుల్లో సుఖదుఖాలు లేవు ఒప్పుకున్నాం కానీ అజ్ఞానం అయితే ఉంది కాబట్టి సంసారత్వం క్షేత్రజ్ఞుడు సంసారుడు ఈశ్వరుడు సంసారు కాబట్టి అభేదము పూట ఇది నా అది అంగీకారం కాదు దీని మీద ఆయన సమాధానము దాదిష్యూట విచారంలో చాలా ఉన్నతమైన స్థాయి అసలు ఈ భాష్యము ఇక్కడ క్షేత్రజ్ఞ భాష్యమే చాలా లోతుగా ఈ పాయింట్ చాలా గంభీరమైనది మీరు గమనించాల్సి ఉంటుంది డైరెక్ట్గా ఓపెన్ మైండ్ తోటి అలా ఓపిక్గా మనం విచారం చేయాల్సి ఉంటుంది నేను అలా అంటూ ఉంటాను అది మిమ్మల్ని ఉద్దేశించి మాత్రమే అంటున్నాను అనుకోకండి నన్ను ఉద్దేశించి కూడా నేను అనుకున్నాను ఎందుకంటే నేను దాన్ని మీకు అర్థమయ్యేట్లా చెప్పాల్సి ఉంటుంది అందుకోసం అలా హెచ్చరిక కాబట్టి ఈ అబ్జెక్షన్ అంగీకారం కాదు అందువలన అవిద్యా తామసత్వా దాన్ని సంగ్రహవాక్యం అంటారు ఈ అజ్ఞానం అనేది చూసారా ఇది తామసం అంటే తమో గుణము నుండి ఉంది తామసత్వాన్ని దీనికి తెలుగులో చాలా క్లియర్గా ఉండి ఉంటుంది నాకు గుర్తున్నంతలో నాకు సరిగ్గా గుర్తులు చరకాలమైనది వచ్చి ఎవరి థింగ్ వస్తుంది వెరీ క్లియర్ స్పష్టంగా ఉండాలి నాకు చెప్తున్నంత వరకు అవిద్య అనేది తామసమయ అయితే తిరిగి అవిద్య క్షేత్రంలో ఉందని కదా మనం ఉన్న తామసమైతే ఏమైనట్టు చెప్తారు తామసోహి ప్రత్యయ ఆవరణాత్మకత్వా అవిద్య ఇప్పుడు ఈ సందర్భంలో మీరు ఆ సత్వస్త గుణముల యొక్క పరిస్థితి కూడా మీకు తెలుసుకుంటారు ఇప్పుడు త్రాడు పూసి పాలు అనుకుంటాడు రుజుసత్వ గృహాన్ని మీరు స్థాను పురుష గృహాన్ని కూడా తీసుకో స్థాను అంటే పొయ్యాలి పురుషుడు అంటే అది కూడా తీసుకోదైనా చర్చ నేను ఉంటే రుజుసత్వ గృహాన్ని అని తీసుకుంటున్నాను పొయ్య చాలాసార్లు అన్నాం కదా త్రాడు పురుషు పాలు అక్కడ ఉన్న ఆ డైనమిక్స్ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఎలాగంటే పూర్తి వెలుగులో ఉందనుకోండి వెలుతురుందనుకోండి వాళ్ళు త్రాలు చూసి బాగునుకుంటాడా అనుకో పూర్తి చీకటి ఉందనుకోండి త్రాలు చూసి బాగునుకుంటాడా అనుకోండి ఇంకో రుస్తే స్వామితారు ఒక ఆయన భార్యాభర్త పెద్ద వయస్సులో వాళ్ళిద్దరూ నడిచి వెళ్తున్నారు నడిచి వెళ్తూ ఈ టైం సాయంకాలం అయిపోయింది చీకటి కొడుతూ ఉన్నది నడిచి వెళ్తున్నారు దాంట్లో ఆ పెద్ద ఆయుడికి గ్లకోమం ఏ జీవితం అమ్మగారు బాగా చూపడి గో వీళ్ళిద్దరూ నలిపి వెళ్తారు నలికి వెళ్తూ ఉంటే రాదు చూసి బాగుంటుంది అమ్మగారు బంగారు పడ్డారు కానీ ఆయన సో ఈ డైలామిస్ స్పష్టంగా మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది మసక చీకటి ఉండాలి మందార్ంధకారము ఉండాలి ఫుల్ చీకటి ఉంటే భ్రమ ఉండదు ఫుల్ వెలుగు ఉంటే భ్రమ ఉండదు కొంత వెలుగు కొంత చీకటి మసక చీకటి ఉండాలి ఎంత వెలుగు ఉండాలో కొంత వెలుగు ఉండాలి ఎంత వెలుగు ఉండాలో తెలిసిన అక్కడ ఏదో సన్నగా పొడుగ్గా ఉంది అని తెలిసి అంతటి వెలుగు ఉండాలి అమాత్రం వెలుగు ఉండాలి అమాత్రం వెలుగు కూడా అంటే ఇంత భ్రమే ఉండదు అక్కడ ఏదో ఉంది అని తెలిసింది దాని పేరు సత్వగుణము తెలియట సత్వగుణం కదా తెలియక సత్వగుణం ఏం తెలిసింది అక్కడేదో సన్నగా పొడుగుతూ ఉంది అని తెలిసింది అది కరెక్ట్ కదా అది కాబట్టి ఆ మేరకు సత్వగుణము ఆపరేట్ చేసుకోండి కానీ అది త్రాడు అనే సంగతి తెలియకుండా కప్పివేయబడినది అది త్రాడు అని తెలియలేదు రాదు అని తెలియకపోవడము అజ్ఞానము అది తామసము తమోగుణ కపివేయుడు పాము అని వీడు ఆరోపిస్తాడు పాము అక్కడ పామ అని అదేం చెప్పదు వీడు ఆరోపిస్తాడు వీడు మనస్సు నుంచి ప్రాజెక్ట్ చేస్తారు దాన్ని రజోగుణము ప్రాజెక్షన్ ప్రాజెక్షన్ ఇంకా రజోగుణాన్ని అంటే ఇప్పుడు అతను ఏదో ఉంది అని అలా తెలుసుకోరు అది పాము అని కాబట్టి సత్వగుణము తమో గుణము రజోగుణము అది వలస సత్వగుణం ఎంతో కొంత ఉందన్నట్టుగా చేంత చేస్తుంది అది ఫలానాన్ని తెలియకుండా తమో గుణం అడ్డుపడుతుంది ఆవరిస్తుంది తప్పేస్తుంది అప్పుడు రజోగుణము సంస్కారులలో ఉన్న పామును తీసుకొచ్చి అక్కడ ఆరోపిస్తుంది అది రజోగుణం ఈ మూడు గుణాలు ఆపణిస్తూ ఉంది ఇప్పుడు ఈ అజ్ఞానంలో రజోగుణము తమోగుణము కలిసి అజ్ఞానం అవుతుంది అవిద్య అంటే రజోగుణము తమోగుణము కలిసి అవిద్య అవుతుంది అయితే మీకు ఇంకోటి చిన్న రహస్యం ఇప్పుడు నేను చూస్తున్న డైనమిక్స్లో రజోగుణ తమోగుణము రెండు చూపించాను రాదు తప్పిదైన కూడా ఒక తమోగుణము సర్పమును ఆలోపించుట రజోగుణము కానీ రెండింటికి మూలంలో ఎముందో తెలిసిన సర్వమును ఎందుకంటే అక్కడ ఏదో సన్నగా పొరుగు ఉందనే జ్ఞానం లేకుండా రజోగుణము లేదు తమోగుణము లేదు ఆ జ్ఞానం ఉంది ఆ జ్ఞానం కరెక్ట్ జ్ఞానం అది సత్వగుణం కాబట్టి సత్వగుణం ఉంటూ తమోగుణ రజోగుణములు కలిసి అవిద్యని నిర్మాణం చేస్తూ ఉంటాయి ఇది వ్యవస్థ ఇప్పుడు చూడండి ఈ అవిద్య ఎలా ఉందంటే ఆవరణాత్మకత్వాత అవిద్య తామస ప్రత్యయ ప్రత్యయ అంటే కాంబినేషన్ మీకు కలిగేటువంటి ఒక ఒక జ్ఞానం తప్పు అవ్వచ్చు ఒప్పు అవచ్చు ఉప్పు జ్ఞానం తప్పు జ్ఞానం అది పాము అంటే అది ఒప్పు తప్ప తప్పు అది అది పాము కాదవరా త్రాడది అంటే అది ఒప్పు రెండు జ్ఞానములే రెండు జ్ఞానమే పాము తెలిసింది కదా అది జ్ఞానం త్రాడు అని తెలిసిందే అది జ్ఞానం పాము అని తెలిసిందే అయథార్థ జ్ఞానం త్రాడు అని తెలిసింది యథార్థ జ్ఞానం అది అది దాని వ్యవస్థ కాబట్టి ఈ ప్రత్యయము అంటే పాము అనే ప్రత్యయము ఆవరణాత్మకము అంటే అది ఏమిటో ఫలానాలు తెలియకపోవడము ఆవరణాత్మకము అది అవిద్యా ప్రత్యయము అంటే అది త్రాడు అని తెలియకపోక ఆవరణాత్మకం తెలియలేదు కదా అది అది తామస ప్రత్యయము అది అవిద్య ఓకే తర్వాత విపరీత గ్రాహక సంశయోపస్థాపకోవా అగ్రహణాత్మకోవా ఈ అవిద్య ఇది మూడు రకాలుగా ఉన్నది ఇది మూడు రకాలుగా ఉన్నది ఎలాగా విపరీత అది త్రాడైతే పామని విరుద్ధంగా తెలుసుకుంటారు అదే అవిద్య సంశయోపస్థాపక వ్యవసాయ ఏదో ఉంది అక్కడ సన్నగా కొడుకు అది త్రాదంటావా పామంటావా అని డౌట్ పెట్టి అది కూడా అద్యే అగ్రహణాత్మకవా అది అది అక్కడ ఏమీ లేదు అనుకుంటారు అక్కడ ఏ అహ విగ్రహం ఏమీ కనపడదు ఏమీ తెలియదు అక్కడ ఏమీ లేదనుకుంటారు అది కూడా అంటే త్రాదు లేదు పామా అనే లేదు పామా పాము అనే లేదు లు కూడా తెలియదు దాన్ని అగ్రహణాత్మక అంటారు ఇంకా చెప్పా నా పెద్ద ఏమీ తెలియలేదండి అది కూడా అవిద్యయే తెలిసిందండి ఇప్పుడు ఆత్మ ఉన్నది ఈ ఆత్మ కర్త ఉన్నా కాదా సందేహిస్తే అదే అవిద్యవే ఆత్మ కర్తవే అని నిశ్చయించుకుంటే అదే అవిద్యే ఈ బోధంగా మనకు తెలిసి ఆత్మగోళం మనకు ఎందుకంటే మనం వెళ్ళి కేటాటాడుకున్నాం లేకపోతే సినిమా చూద్దాం ఉండాలనుకోండి అది ఏమిటంటారంటే అది విద్య అని పొత్తుందా అదే అవిద్యలో వెళ్ళే రకాల మూడు రకములు అవిద్య ఈ మూడు రకముల అవిద్యకి మూలంలో ఏమున్నది సమూహం కూడా ఆవరణాత్మకమే వివేక ప్రకాశభావే తదభావా సారీ వివేక ప్రకాశభావే తదభావా ఏమన్నా అది తామసము అనేది ఎందుకు అన్నారు నువ్వు అంటే చూడండి అక్కడు పాము దగ్గర బ్యాటరీ లైట్ వేసాననుకోండి బ్యాటరీ లైట్ వేస్తే ఇది ఏమో నాకు తెలియదు అనే పరిస్థితి ఉంటుందా ఉండదు అగ్రహణము ఉండదు ఇది త్రాగంటారా పామంటారా నాకు సందేహంగా ఉన్నది అని ఉంటుందా ఉండదు సంశయము ఉండదు ఇది పామరా అని భయము ఉంటుందా ఉండదు విపరీత గ్రహణము ఉండదు దీపం వేస్తే ఏమవుతుంది విపరీత గ్రహణం పోతుంది సంశయ గ్రహణం పోతుంది అగ్రహణము కూడా పోతుంది దీపం సరిగ్గా మందాంధకారము ఉన్నట్లయితే ఏమవుతుంది త్వరిత గ్రహణమైనా ఉంటుంది సంశయ గ్రహణమైనా ఉంటుంది అగ్రహణమైనా ఉంటుంది దీని బట్టి మీకేం తెలుస్తుంది దీపం ఉన్నప్పుడు ఏమీ లేవు దీపం లేనప్పుడే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఆ మాసములో తెలియట్లేదండి ఆ మాసం ఓకే కాబట్టి ఈ అవిద్య అందరికీ అనుభవాలు కామ ఇదేదో సైన్స్ ఉన్నట్టుగా ఉంది కానీ ఏదో మతగ్రంథంలా అనిపిస్తున్నాను ఇది మతగ్రంథమా ఇది కాదు తామసేచ ఆవరణాత్మకే కిమిరాదిదోషే సతీ అగ్రహణాదే అవిద్యాత్రయస్ ఉపలబ్ధే ఈ మూడు రంగముల అవిద్య తామసము అని మనకు ఎందుకు స్పష్టంగా చెప్పగలుగుతున్నామంటే కత్తి వేసే తమోగుణ ధర్మము ఉన్నప్పుడే ఈ మూడు రకముల విద్య మనకి అనుభవానికి వస్తుంది ఉపలబ్ది అంటే అనుభవానికి వస్తుంది కత్తి వేసే ఈ కత్తి తమోగుణము ఎలా ఉండొచ్చు తెలుసున భౌతికమైన వస్తువుల విషయంలో చీకటి కావచ్చు రాజు పురుషు పాముని ధర్మపడ్డప్పుడు అది భౌతికమైన అంశము మెటీరియల్ చెయ్యదు అక్కడ తక్కడ కప్పి వేసే అవిద్య ఏమిటి అక్కడ చీకటి తర్వాత తిమిద అంటే గ్లకోమా అని తిమిరము అంటారు సంస్కృతంలో గ్లకోమా దోషం ఉండొచ్చు ఏమంటాయి ఇక క్షేత్రజ్ఞ క్షేత్ర అక్కడ ఒకదాని మీద ఒకటి అధ్యాయపం చేసిన చోట తామస తమో కాబట్టి ఇప్పుడు తమస్సు ఎన్ని రకాలండి తమస్సు ఇక్కడ మూడు రకాల తమస్సుని చెప్తున్నారు ఒకటి సరైన వెలుగు లేకపోవుట మందాంధకారము కొంత చీకటిగా ఉండుతా అది తమస్సు ఆ తమస్సు ఉన్నప్పుడు ఏమైంది అది పాము అంటానా కాదా పామెదేమో అనో అది పాము అనో అసలు అక్కడ ఉందనే జ్ఞానమే లేకపోవడమో ఈ మూడు ఇంట్లో ఏదో ఉండదు తర్వాత గ్లకోమ అనే దోషం ఉందనుకోండి అది కూడా తమస్సే అప్పుడు ఏమవుతుంది గ్లకోమ ఉన్నప్పుడు ఏమవుతుంది అవి అడిగి సరిగ్గా కనపడదు వెలుగు కూడా సరిగ్గా కనపడక ఎవరైతే పామానం ఏదో భ్రమపడే అవకాశం ఉంటుంది అప్పుడు కూడా మూడు రకాలుగా ఉండవు సరైన నేత్ర దోషము వేజీక అనే దోషం ఉన్నట్లయితే వాడు కూడా భ్రమపడ లేదా ఇది రెండు రకములు ఒకటి భౌతికమైన చీకటి రెండవది చూపులు ఉపకరణాలు దాని నుండి ఉండే దోషం ఉపకరణం ఉండే దోషం అది కూడా తామసమే మూడవది అజ్ఞానం అజ్ఞానమే చేత ఇంకా వేరే చేతట ఏమన్నా షేక్స్పియర్ అంటాడు ఎంతలోను ట్వెల్త్ నైన్త్ అనే నాటకంలో షేక్స్పీయర్ అనిపిస్తాడు ఫుల్ చేత అనిపిస్తాడు మాల్వాల్యో అని ఒకట మాల్వాలియో వాణ్ణి జైల్లో పెట్టారు ఆ లోపల చేతిలో ఈ స్కూల్ వాళ్ళు పలకలు వాళ్ళకి ఏదో అపరాధమే కాకుండా ఏదో పొరపాటు వాళ్ళు చేయలేదు ఈ స్కూల్ వాళ్ళు పలకలుచడానికి వెళ్తాడు స్కూల్ కంటే తెలుస్తాం పలకలు ఉండడానికి వెళ్ళి ఆయన బాగానే ఉన్నవాడు అయితే బాగా ఉండాల ఇదంతా చేతటిగా అంటే స్కూల్ అంతాడు దోన్ వన్ డార్క్ అండ్ దట్ ఈస్ ఈ డార్క్స్ అని అంటారు ఈ సృష్టిలో ఒకే చేకటి అదే అజ్ఞానాన్ని చీకటి అంటారు అంతేగాని అర్థమవుతాయి నీ చుట్టూ చీకటి గురించి నిలబెట్టుకోకుండా ఆ చీకటి అర్థ చేయదు నీ బుద్ధి యొందు అజ్ఞానం అనేది చేపట్ని దాని సంగతి ఏమైనా ఆలోచించుకో అని చెప్తారు కాబట్టి ఇది మూడవ తామసము ఇప్పుడు తామసములు ఎన్నొచ్చాయి వచ్చే ఏమిటవి భౌతికమైన చీకటి చూసే లేదంటే తెలుసుకునే ఉపకరణము సరిగ్గా పనిచేయకపోవడము లోపల చీక మూడు రకముల చీకటి ఉన్నప్పుడే ఈ మూడు రకముల అవిద్య మనకి అనుభవానికి వస్తుంది ఏ మూడు రకముల అవిద్య అది త్రాడాపాన్న సందేహము అక్కడ తాళవేలో ఒకటి ఉందనే సంగతి తెలియకపోవడము లేకపోతే పాపం అని విపరీత అనే మూడు రకముల అవిద్య మనకి వస్తుంది సంసారం కూడా సంసారంలో కూడా మీరు సరిగ్గా విచారణ చేయక ఏవేవో భావాలను పెట్టుకుని వాళ్ళు ఎలా అన్నారు వీళ్ళు ఎలా అన్నారు అని లోకల్లో జనులను అనుసరిస్తూ గతాను గతికోలోక మా వాళ్ళందరూ అలా అనుకున్నారని కాబట్టి నేను ఇలా లేకున్నాను మా తాత గారు దుఃఖించగ్గట్టు నేను దుఃఖిస్తున్నాను మా నాయనగారు దుఃఖం చేయగలవచ్చు నేను తాతగారు తెలియకుంటూ ఉండొచ్చు మనం తెలుసుకుని దుఃఖాన్ని మాపుకోవాల్సి ఉంటుంది కాబట్టి ట్రావెలింగ్ కే విషయం అని చెప్పేసి అజ్ఞానాన్ని మోసుకుండా కూర్చుంది కదా అలా అవసరం కదా అలాగే మా ఊళ్ళో అలాగే ఉన్నారు కదా అజ్ఞానాన్ని మూట కలుగుతారా అలా ఉండకూడదు కాబట్టి మనం ఏం చేయాల్సి స్టెప్ బై స్టెప్ ఎవ్రీ స్టెప్ ఆ జ్ఞాన జ్ఞానము విచారము విచారము అంటే ఎంక్వైరీ అనేది వెలుగుని ప్రసరింపజేసి సత్యాన్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలి కానీ అంధవిశ్వాసాల్లో పడిపోయి పిచ్చి పిచ్చి నమ్మకాలు పెట్టుకుని లేనిపోని బరువుని నెత్తికి ఎత్తుకుని కష్టపడుతూ దుఃఖపడుతూ మేమేదో సమాజాల్లో కలుసుకున్నాము కుటుంబాన్ని తెలుసుకున్నాము భ్రమపడుతూ తనల్ని తాను ఇబ్బంది పెట్టుకుంటూ ఇతరులను ఇబ్బంది పెడుతూ అలా చేయకూడదు ప్రతి అంశము కూడా వివేకము క్లారిటీ జ్ఞానము అండర్స్టాండింగ్ అనే దీపమును చక్కగా ప్రసరింపజేసి ఈ మూడు దోషములు ఏమిటి కన్ఫ్యూషన్ రాంగ్ థింకింగ్ నాట్ నోయింగ్ ఎనీథింగ్ అనే మూడు దోషములు రాకుండా జాగ్రత్త పడుతూ మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఈ విచారాన్ని మళ్ళీ క్లాసులో పంచాలి ఏమి పూర్ణముదూర్ణము పూర్ణ పూర్ణము ది పూర్ణస్ పూర్ణమాదా పూర్ణమేవా అవశిష శాంతి శాంతి శాంతి